రి ఓం శృతిస్మృతిప్రానానామాలయ భగవత్పాదశంకరం లోకశంకరం శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమ శాఖ అశ్వత్థం ప్రాహుర వ్యయ ఎవడైతే ఈ సంసారమనే వృక్షమును సరిగ్గా తెలుసుకుంటాడో వాడు వేదవేత్త వేదములు తెలిసిన్నవాడు వేదములు తెలియడంలో మూడు లెవెల్స్ ఉన్నాయి three levels of knowing okate vedamantralanni pettiga vallinchi pettadu this first level of knowing vedamantralu vallistharu tappa vaadu artham teliyadu kaani mantralu ostayi asoostharanga mantralu chepte danike manam santoshapadachu that itself is a get accomplishment that is first level of knowing అహమస్మిబృం హాహమస్మి సోహమ స్మిబృం హాహమస్మి అహమే వాహం మాంగ్ హోమి స్వాహా విశారు ఎలా వదిలించారు అండి కదా అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ లర్నింగ్ ఓకే సెకండ్ లెవెల్ ఆఫ్ లర్నింగ్ ఏమిటంటే ఈ హోమం ఈ హోమంలో వ్యక్తి దైవత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అహమస్మి నేను ఉన్నాను ఎలా ఉన్నాను ఈ దేహములకు ఇంద్రియములకు పరిమితమై ఉన్నానా అద్దే కాదు బ్రహ్మాహమస్మి నేను పూర్ణుడనే ఉన్నాను బ్రహ్మ అంటే అదేదో ఏదో ఉంటుంది అని అనుకోద్దు అది నేను ఎలా అవుతాను బ్రహ్మాహమస్మి అంటే నేను పూర్ణుడనే ఉన్నాను మనకి ఎప్పుడూ కూడా మనలో పూర్ణత్వ అనుభవానికి రాదు మనలో ఏదో వెళితే లోకే అనుభవానికి వస్తూ ఉంటుంది అందరికీ కూడా కానీ ఇక్కడ అతను తెలుసుకున్న ఆ ఋషి నేను పూర్ణుడనే ఉన్నాను సోహమస్మి బ్రహ్మాహమస్మి సహా అహం అస్మి ఐ ఆమ్ దాట్ అంటే మనకి ఎక్కడో దూరంగా పరోక్షంగా ఉందనుకున్నటువంటి దైవత్వము నేనే అబ్బుచున్నాను మళ్ళీ బ్రహ్మాహమస్మి ఇప్పుడు ఈ హోమంలో అహం వివాహం మాంగ్యుహో విశ్వాహ హోమం చేసేవారు ఎవరు నేనే ఎవరిని హోమం చేసి దేనిని హోమం చేస్తున్నారు నన్ను నేను హోమం చేసుకుంటున్నాను ఆత్మ మేధము అని అంటారు అంటే తనను తాను హోమము చేసుకుంటా అంటే వీళ్ళు నిపుణుల్లో కూర్చుంటాడని కాదు ఈ నిప్పుల్లో కూర్చుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా బ్లఫ్ చేసుకున్నారు నిప్పుల్లో కూర్చుంటే ఏమవుతుంది ఒళ్ళు కాలుతుంది ఇలాంటి వేషాలు వేయకూడదు ఒళ్ళు కాలుతుంది నిప్పుల్లో కూర్చుంటే కాబట్టి ఈ నిప్పులు తొక్కే వాళ్ళు ఉన్నారు చూస్తారా అది కూడా కాళ్ళకు కొంచెం నీళ్లు రాసుకునే గబగబా తొక్కేస్తాను నేను పోనీ వెళ్ళి అక్కడే డ్యాన్స్ చేస్తూ కూర్చోవచ్చు కదా అలా వేగంగా ఎందుకు వచ్చేస్తున్నారు ఒళ్ళు కాలుతుందండి కాబట్టి అదే అది కాదు ఇక్కడ అభిప్రాయం అహం మాం జుహోమ స్వాహ నన్ను నేను హోమం చేసుకుంటున్నాను అంటే హోమానికి రెండు ఉంటాయి ఒకటి ద్రవ్యము రెండు దేవత దేవతోద్దిష్ట దేవతోద్దేశమైన ద్రవ్యత్యాగం యాగ అని డెఫినెషను ద్రవ్యము దేవత ఉండాలి అప్పుడే హోమం అవుతుంది ఇక్కడ ద్రవ్యం ఎవరు నేను దేవత ఎవరు బ్రహ్మ హోమం చేసేది ఎవరు నేను అంటే నా పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని ఆ పరబ్రహ్మ కలిపేస్తున్నాను అనే ఇది జ్ఞానము ఇది మంత్రం ఈ మంత్రానికి అర్థం నేను ఎలా చెప్పానో చూడండి ఈ అర్థం నేను చెప్పేప్పుడు మీకు నువ్వు ఎవడో పండితుడు రాదుకున్నవాడని అనిపించిందా లేదా ఏమీ అనిపించలేదా అనిపి ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ లర్నింగ్ మీరు అనిపించిందా అంటే తలక ఊపారు చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లేదన్నట్లయితే నేను వేలమొహం వేసింది అని సో ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏమిటి మంత్రం తెలిసింది అర్థం తెలిసింది ఇప్పుడు దెన్ కమ్స్ ద థర్డ్ లెవెల్ దాన్ని ఆత్మసాక్షాత్కారము అని అంటారు ఆ థర్డ్ లెవెల్లో ఎలా ఉంటుందంటే నాకేసి నేను చూసుకున్నప్పుడు నాకు ఎటువంటి అనుభవం కలుగుతుంది ఎందులో నాకు పూర్ణత్వ అనుభవానికి వస్తుందా లేక వెలితి లోటు భయం ఇలాంటి అనుభవానికి వస్తున్నాయా అన్నది నేను నన్ను నేను చూసుకుంటున్నా ఇప్పుడు నేను చూసుకుంటే ఐఎమ్ ఫై ఐమ్ ఫుల్ ఐనికన్నా దేనికోసమైనా వెయిట్ చేస్తున్నామా నో నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ వెయిట్ చేస్తున్నామంటే అర్థం ఏంటి ఏదో రావాలి మొన్న ఉద్ధరించాలి నో నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ సంథింగ్ కమ్స్ వెల్కమ్ బట్ ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ ఏదైనా డబ్బు వస్తుందేనోనైతే భోగాలు వస్తాయనో కీర్తి ప్రతిష్టలు వస్తాయేనో నేను వెయిట్ చేస్తున్నాను అనుకోండి అంటే అర్థమేంటి నాలో ఫుల్నెస్ నాకు అనుభవానికి రావట్లేదు సపోజ్ కెమెరాలోకి పెడితే నాకు ఫుల్నెస్ అనుభవానికి వచ్చి కెమెరాలు లేకపోతే ఫుల్నెస్ అనుభవానికి రాక అలా ఉన్నట్లయితే వాడికి ఆ పరిచ్ఛేదమే అనుభవానికి వస్తుందని మనకి స్పష్టం అయిపోతుంది మీ మనస్సులో మీకు పరిచ్ఛేదము అల్పత్వము భేదబుద్ధి అందరికంటే విడిపోయి ఉన్నాననే భావన ఇలాంటి అనుభవానికి వస్తున్నాయా సెపరేట్నెస్ అనుభవానికి వస్తుందా అంటే అర్థం ఏంటనమాట ఈ మంత్రం వల్లించారు దాని అర్థం మీకు తెలిసిందే కానీ అది అనుభవానికి రాలేదు మూడు లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందండి త్రీ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కెన్ బికమ్ ఎన్ ఎకామికల్ మెకానికల్ అయిపోతుంది ఇప్పుడు ఈ మంత్రం వల్లించారనుకోండి నాలుగు సార్లు వల్లించేశాననుకోండి మెకానికల్గా వల్లించేయచ్చు సెకండ్ లెవెల్ కూడా మెకానికల్ అయిపోతుంది మీనింగ్ తెలియడం కూడా ఇట్ కెన్ బికమ్ మెకానికల్ అనుభవం అనేది థర్డ్ లెవెల్లో ఉంటుంది ఏ జ్ఞానం అనుభవ పర్యవసానం అవుతుందో అంటే అనుభవంలోకి పర్యవసిస్తుందో అదియే మనల్ని కృతార్థమే చేస్తుంది ఆ విధంగా ఈ సంసార వృక్షాన్ని ఎవరు తెలుసుకుంటాడో యహాతం వేద స వేద విత్ వాడు ఆ వేదముల యొక్క తాత్పర్యమును తెలుసుకున్నవాడు అవుతాడు అంతవరకు వాడు వేదం తెలుసుకున్నవాడు కాదే కాదు వేద మంత్రాలన్నీ వాటికి చాలా గంభీరమైన వ్యాఖ్యానము చేయగలిగిన సభల్లోనూ వాటిల్లోనూ ఆ వేదము తెలుసుకున్నవాడు కాదు ఒకప్పుడు సభల్లోనూ వాటిల్లోనూ చాలా గంభీరమైన వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద అవార్డులు అవి కూడా వస్తాయి అయినా కూడా వాళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసున్నవాళ్ళు వేద తాత్పర్యము తెలుసున్నవాళ్ళు కానక్కర లేదు అవార్డులు వచ్చాయనుకోండి అవార్డులు వచ్చి ఆ అవార్డుని వాపసు అయితే ఆ అవార్డుని మాకు వద్దు ఇచ్చావు కాబట్టి మాకు మా మాతో పాటు మరొకళ్ళకి ఇస్తే మేము తీసుకోము లేకపోతే మా కోపం వచ్చింది కాబట్టి మేము తీసుకున్నది వాపస్ ఇచ్చేస్తాము అంటే దాని అర్థం ఏంటో తెలిసిన వాళ్ళు అవార్డులు అయితే పుచ్చుకున్నారే తప్ప ఆ అవార్డుల యొక్క స్పిరిట్ వాళ్ళ హృదయానికి రానే లేదని దాని ముఖం మీదనే రాసి ఉన్నది కాబట్టి థర్డ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ థర్డ్ డిగ్రీ అని అంటూ ఉంటుంది సమ్థింగ్ లైక్ దా థర్డ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరికైతే ఉన్నదో వాడు మాత్రమే ఆ వేద తాత్పర్యమును తెలుసుకున్నవాడు వ్యస్తం వేద స్థవేదవితే ఏమిటి ఇక్కడ తెలుసుకోవాలి నేను నేను దృష్టాంతం చెప్పాను ఆ మంత్రం ఇక్కడ తెలుసుకోవాల్సింది అది ఆ టాపిక్ వేరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే సంసారమనే వృక్షమును బాగా తెలుసుకోవాలి సంసారం అనే మనం తెలుసుకుంటే దాని బంధం నుంచి బయటపడగలుగుతాము కాబట్టి జైల్లో బద్ధుడై ఉండి జైలు నుండి విముక్తిని కోరువాడు జైలు యొక్క బ్లూ ప్రింట్ని బాగా స్టడీ చేసుకోవాలి సో దాట్ ఆ జైలు నుంచి బయటకు వచ్చేయగలుగుతాడు అలాగే ఈ సంసార బంధమును మనం బాగా అధ్యయనం చేయాలి ఎస్తంవేద సవేదవిత్ ఈ సంసారం ఎటువంటిదో తెలుసిన ఇది ఒక చెట్టు వంటిది చెట్టు అనేస్తారు చెట్టు వంటిది అంటే ఉపమాలంకారం చెట్టు అంటే రూపకాలంకారం రూపకము ఎటువంటి చెట్టు తల్లకి రంజులుగా ఉన్న చెట్టు ఇది సవయవ రూపకము సో ఈ చెట్టుకి ప పత్రములు చెట్టుకి ఆకులు ఉంటాయి పత్రములు నిజానికి చెట్టుకి బలం వచ్చేది పోషణ పుష్టి లభించేది పత్రముల పత్రములలో పత్రహరితము అని ఉంటుంది హరితము అంటే ఈ పచ్చని పదార్థం ఆకు పచ్చని పదార్థానికి హరితము పేరు క్లోరోఫిల్ అంటారు ఇంగ్లీషులో అది ఆకుల్లో ఉంటుంది కొమ్మల్లోనూ వాటిల్లోనూ ఉండదు ఆకుల్లో ఉంటుంది ఈ క్లోరోఫిల్ యొక్క లక్షణం ఏంటంటే అది సూర్యకాంతిని అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే అలాగా ఇప్పుడు ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ ఎదుగుదల సోలార్ ప్యానెల్స్ అని పెడతారు ఆ సోలార్ ప్యానెల్ ఏం చేస్తుంది దాని మీద పడిన సూర్యకాంతిని అది అబ్జార్బ్ చేసుకుని ఎలక్ట్రిసిటీని మనకిస్తుంది అలాగే ఈ పత్రములు తమ మీద పడిన సూర్యకాంతిని అబ్జార్బ్ చేసుకుంటాయి చేసుకుని మనకి గ్లూకోజ్ని ఇస్తాయి మనకంటే చెట్టుకి చెట్టుకి గ్లూకోజ్ని ఇస్తాయి గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ అని జ్వరం వచ్చినప్పుడప్పుడు ప్యాకెట్ కొనుక్కున్న నోట్లో వేసుకుంటారు ఆ గ్లూకోజే చెట్టు తయారు చేసుకుంటుంది గ్లూకోజ్ చూడండి చెట్టు యొక్క మహిమ మనం గ్లూకోజు పుచ్చుకోవడానికి మనకు వస్తుంది తప్ప గ్లూకోజ్ మనం తయారు చేయలేము చెట్టు తయారు చేసిన గ్లూకోజ్ని మనం స్వీకరిస్తూ ఉంటాము చెట్టు ఆ విధంగా దానికి కావాల్సిన పుష్టి కూడా ఆ గ్లూకోజ్ నుంచే వస్తుంది బెడలు కాండము అంతా కూడా సెల్యులోజ అది ఆ సెల్యులోసు స్ట్రాచ్ సెల్యులోజు అదంతా కూడా గ్లూకోజ్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది చెట్టు లోపల కాబట్టి చెట్టుకి బలము పత్రములు ఈ సంసారమనే చెట్టుకి బలం ఏమిటో తెలిసిన మంత్రములు చందాంస్తి యస్యపర్ణాన్ని మంత్రములు సంసారమనే చెట్టుకి బలమా అవును అంతేకా ఈ వ్యాఖ్యానం చాలా జాగ్రత్తగా వినాలి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ఇక్కడికే సూపర్ఫిషియల్గా ఏవో నాలుగు మాటలు ఇక్కడ అక్కడా పట్టుకున్నాయి ఉపన్యాసాలు చెప్పడానికి లౌకికుల్ని కూర్చోబెట్టి ఉపన్యాసాలని చెప్పడానికి మనకు వస్తాయి తప్పిస్తే లోతైన సంసార శాస్త్రీయ విషయాలు తెలియాలంటే ఓపికగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నా ఓపెన్ మైండ్తో వినండి అని హెచ్చరిక చేసుకున్నా అంతకంటే మరొకటి కాదు సో వేదములో లక్ష మంత్రాలు ఉంటాయి నాలుగు వేదాలు కలిపి లక్ష మంత్రాలు ఉన్నాయి ఓకే ఈ లక్ష మంత్రాలలో తొంభై వేల మంత్రాలు కామ్యకర్మలకు చెందినవి అంటే ఓ కోరికను కోరి మీరు కర్మ చేయదలుచుకుంటే ఆ కోరిక తీరడానికి కర్మ చేయాలంటే దానికి ఈ మంత్రాన్ని ఉపయోగిస్తారు తొంభై మంత్రాలు అలా ఉంటాయి ఇంకా పదివేలు ఉన్నాయి కదా దీంట్లో ఐదు వేల మంత్రాల ఉపాసన అది కూడా కామ్యోపాసనలే అంటే కోరికలను కోరడమే కోరికలు అంటే సంసారం అని అర్థం ఇప్పుడు కోరికల పరిస్థితి మీకు డబ్బు కావాల్సి వచ్చిందనుకోండి దీనికి డబ్బును కోరుత ఘనకా డబ్బును కోరుతున్నాడు ఈ డబ్బును కోరుకునేవాడు వాడు ఆ కోరికలో దోషం ఉన్నది అసలు ముందు ఎందుకంటే అది వాడు స్వరూపాన్ని కట్టివేస్తుంది తనలో లేని వెలితిని లోటుని అది మనకి అనుభవానికి వచ్చేట్లా చేస్తుంది తన ఎందు ఉన్న పూర్ణత్వాన్ని తప్పివేస్తుంది ఆ విధంగా కోరిక వీడిక హానిని చేస్తూ ఉంటుంది ఎటువంటి కోరికైనా కూడా